अंतर्जातीयभाषा दिनोत्सव सदर्भंगारी वेदारी प्रत्येक का कार्यक्रम विख्यान श्री अद्दीम सु మ తెలుగు జాతి ప్రకాశ మన తనాలయుగ యుగా తెలుగు ఎన్న దేశం బు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎలా నృపులుగలవ ఎరుగవే బాడి దేశ భాషలందు తెలుగు లెత్త ఆ అన్నారు సాహ సమరంగణ సార్వభౌన శ్రీకృష్ణ వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో తొలిసారి ప్రజా వ్యవహారంలోని కొన్ని ప్రయోగించిన పాల్కు సోమనాథు పొడతో పాపలు పుటేరు రేని జాను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ వేళ మన మాతృభాషలోని మాధుర్యాన్ని ఎలా వర్ణించగడం దంచిన ఎర్రని క్రోవడ్ల బియము కూడు కన్న మేల్ జహంగీరు మామిడి పండు కన్న సుంకారిన లే సజ్జ కంకి కన్న కమియ పండిన ద్రాక్ష కన్న చక్కెర తగబోసి వండిన పాలబూ కన్న రసదాడి కన్న పనస సున కన్న ఖూరము కన్నను జుల్లు కన్న అలతి పెరతేనియల కన్న ఆ మనితరి కొసరి కూసెడు కోయిల కూత కన్న ముద్దు లోలికెడి జబరాలి కన్న ముద్దులొలికెడి జవరాలి మోగి కన్ను తియ్యనైన దెయ్యది దెయ్యది అదే తెలుగు భాష అత్యంత ప్రాచీనమైన భాష మన తెలుగు భాష అంతేకాదు అతి ప్రాచీనమైన చరిత్ర సంస్కృతి తులుకు వారికే సొంత నాగార్జునాద్రి శ్రీలు చిందించే మా శిల్ప బాల విద్యానగర మంజులోద్యాన వీధుల నవ్యతల్ నిరుమా కన్యా కల ప్రేమ రాగడోకల కమ్మగే మా గీ ఏక శిలాపురీ ప్రాకారిఖరా విహరించె మా వీర విజయరా దిక్కు దిక్కుల కీర్తి చంద్రికలు నింపి వెలుగులు వెళార్చుకునియమా తెలుగు తల్లి నా పురా వైభవానందనందనమున నవ్వుకున్నవి తెలుగు మూడక్షరాల మాటైన మన అక్షరాల్లోని అందాలు మాట్లాడుతున్నా వింటున్నా ఉన్న మాధుర్యాన్ని గురించి ఎలా వర్ణించగలం గమకాలు పలికి వాణివాకుల నుంచి వచ్చ తెలుగు మహటీ నినాదము మాధుర్యమును నింప నవనీతమైనది నా తెలుంగు ఆది పరాశక్తి హస్తానయున్నట్టి ఇక్షుచాపదసముయులను తెలుగు కన్నయ్య చేతిలో వెన్న ముద్దయు వేణుగానామృతవీ తెలుగు దేవకల్పతరువు దివికే గుళ దారి పడిన ఫలము జగతి తెలుగు సంస్కృతంబు జనని సంకార మందియ వేలవత్తరాళ వెలుగు తెలుగు ఆ చిన్న చిన్న పదాలతో అనంతమైన అర్థాల్ని పలికించగలగటం తెలుగు భాషకాడ్చిన విశ్వనాథ్ ఒక్క సంగీతాము స్పష్టోారణం ను భాష రసభావూల సమర్పణ శక్తియం అమర భాషకు భాష జీవులలో చేవంతయు చమత్కృతి పల్కూలం సమర్పించు భాష భాలో కది తెలిసిన ప్రభు సూచి భాషయన ఇద్ది అని చెప్పబడిన భాష కనరచందస్సులోని అందమ్ము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష అద్భుతమైన కావ్య సాంప్రదాయాలు భాషా వ్యవహారం చులుపు భాషా కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసాయి ఆంధ్రా వాణి తృప్తి నందో తొలి కోడి పలికి కులుక నడు వీధులందు రత్నములమ్ముకొన్నట్టి ఎలుగుల సంపత్తి తలుపు కెక్క తరముల బంగారు పూజలుగున్న కలికి పోగరమేను పులకరింప మూడు కొండల శివలింగములు రహింప నాల పింపక రాష్ట్ర సింహాసనమున అధివసింపు జయముని ఎందుగలదు దివ్య దాశయ సుమవల్లి తెలుగు తల్లి దివ్యదాశయ సుమవల్లి తెలుగు తల్లి రాన్మహేంద్ర కవీంద్రు రత్నాల మేడలు పసిది గిన్నెల గుబాలు త్రాగి సోమయాజుల వారి హోమవేది కలపై అల్లారు ముద్దుగా చలాడి శ్రీరాధుల సువర్ణ సీతమాలికలలో హాయిగా తూగుటుయాలూగి భాగవతుల వారి పంచపాళీలలో మెత్తని చెయ్యలనొత్తిగిల్లి విజయ విద్యానగర రాజవీధులందు దిగ్గజమ్ముల మీదనే తిరిగి తిరిగి కంచు జయ వేరి దశల మోగించుకున్న నాదు దేశము నాదు జాతి నాదు భాష అని సగర్బంగా చెప్పుకునే భాషాత్వ సంపద మనది రాశరథ కృష్ణమాచార్యుల వారి మనోహరమైన పద్యోటి పరచుకున్నట్టి సరసులో పిద్దు ప్రొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లే నా తెలంగాణ తల్లి కంజాతవల్లి వేయి స్తంభాల గుడి నా నాచేత చరిత్ర వీరరుద్రమదేవి వినిపించుకున్నది నాచేత జన్మ జన్మాల కథలు పోతన్న కవి కలబోయించుకున్నాడు నాచేత నేటి ఆనాటి కవిత ముసుపన్న ుకున్నాడు నా చేత క్రాంతివి నాచయము నాకు తల్లివి నీవు నేనే కుసుతుడా నలనాటికి నేటికి అనుదినము మృయుచున్నావు నా గళమున కళ నా కోటిరత్వీణ కోటిరత్ ఎటువంటి పదాలనైనా తేలిగ్గా కలుపుకోగల శక్తి మన తెలుగు భాషకుంది ఆధునికంగా వస్తున్న పరిణామాలకు ధీటుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో సైతం తెలుగు భాష వికసిస్తూ తన ప్రతిభను చాటుకుంటోంది ఆధునిక అవసరాలకు అనుగుణంగా బోధన పాలనా వ్యవహారాల్లో తెలుగు భాష వినియోగం మరింత పరిపుష్టం కావటానికి అటు ప్రజలు ఇటు సృజనకారులు భాషావేత్తలు చేపట్టవలసిన చర్యలను సప్రమాణంగా సోపత్తికంగా వివరిస్తున్నారు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రశాఖలు పరిశోధన అధికారి డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్కసారి భాషాభివృద్ధికి ఒక మాతృభాషని వ్యవహరించే వ్యవహర్తగా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి తరుణమిది ఎంతో వైభవంతో కూడిన సాహిత్యం ఈనాటికి మన జీవన మార్గాన్ని సుగమం చేసే అద్భుతమైన కావ్య సంప్రదాయాన్ని పొందిన వారసత్వం ఉన్న వారిగా తెలుగు భాషను అభివృద్ధి చేయడం కోసం ఎటువంటి పద్ధతుల్ని మనం అవలంబించాలి తెలుగు వారు వెలుగు దారిలో నడవడానికి తీసుకోవలసిన చర్యలేమిటి అనే విషయాన్ని మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే తద్వారా ప్రస్తుతం తెలుగు భాష ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి కొంత మార్గాన్ని అన్వేషించినటువంటి వాళ్ళమవుతాం తెలుగు జీవ భాష జీవద్భాష ఎప్పటికీ అంతరించిపోదని భాషా శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా నిరూపించిన విశ్లేషణలు కూడా ఉన్నాయి అసలు మనం ఒక మాటలో చెప్పుకోవాలి అంటే భాష లేకపోతే సమాజమే లేదు సంఘ జీవనము అసాధ్యమే మానవ జీవన నిర్వహణ అలాగే బుద్ధి వికాసం భాష ద్వారా మాత్రమే సాధ్యం మనం మామూలుగా భావ వ్యక్తీకరణకు మాత్రమే భాష ఉపయోగపడుతుంది అని అనుకుంటాం మనం కానీ ఒక జన జీవనానికి వారి జీవితానికి కావలసిన సంస్కారాన్ని కూడా అందించేది భాషే భాష వ్యక్తికి నడతని కూడా నేర్పుతుంది మాట్లాడే భాషను బట్టి సంస్కారాన్ని ఆ భాషలో ఉన్న విద్యని వారి హృదయాన్ని వారి దేశాన్ని ప్రాంతాన్ని వీటన్నింటినీ మనం తెలుసుకోవచ్చు మానవ అస్తిత్వానికి మూలం వాళ్ళు మాట్లాడే భాషే ఈ భాషా సామర్థ్యం ప్రతి ఒక్కరికి స్వత వస్తుంది ఎక్కువ భాషలు రావాలి అంటే దానికి కొంత అభ్యాసం చేయడం తప్పదు వ్యవహర్త భాషను భాషా సమాజం ద్వారా నేర్చుకుంటాడు ఆ వ్యక్తి భాషా చరిత్రను పరిశీలిస్తే ఆ భాష తాలూకు సమాజం ఆ సమాజానికి సంబంధించిన చరిత్ర కూడా మనకి అవగతమవుతుంది కాబట్టి భాష ద్వారా వ్యక్తిని అలాగే సమాజాన్ని కూడా సంస్కరించే అవకాశం ఉంది అందుకే భాషా సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా సమాజాన్ని సంస్కరించడం కూడా సాధ్యమవుతుంది సరే భాష మానవ వ్యవహారమైనది కనుక అది ఎప్పుడూ ద్రవస్థితిలో ఉంటుంది దీనికి భాషాగతంగాను భాతరంగాను అనేకమైన కారణాలు ఉండవచ్చు వాటిని గమనించి మన భాషకు ఉండే సహజ లక్షణాలకు తగిన విధంగా శబ్దజాలాన్ని మనం వృద్ధి చేసుకోవాలి ఎన్నో పదాలు ఉదాహరణకి హంసవింశతి లాంటి కావ్యాలను మనం తీసుకుంటే ఎన్ని అద్భుతమైన పదాలు పదజాలం మనం ఇప్పటికీ కోల్పోయామా అని మనకు అనిపిస్తుంది ఎన్నో పదాలు కాలగర్భంలో కలిసిపోయాయి ఇప్పటికీ కూడా ఒక గాలిపటాన్ని ఎగరవేయడం అందరూ చేస్తూ ఉంటారు ఆ గాలిపటానికి సంబంధించి వేల కొద్ది పదాలు వివిధ ప్రాంతాలలో ఉన్నాయి ఒక్కొక్కదానికి కూడా ఒక్కొక్క ప్రాంతంలో ప్రాంతీయ మాండలిక భేదాలు కూడా ఉన్నాయి ఇలా పదజాలం మొత్తాన్ని మనం సేకరించి వాటిని పదిలపరచుకుని భావి సమాజానికి భావి లోకానికి మనం అందించాలి శాస్త్ర సాంకేతిక విద్యా వాణిజ్యాది రంగాలలో కలిగిన ఎన్నో మార్పులు దేశ భాషలన్నింటి పైన ఊపిరి తిప్పుకోలేనంతగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇబ్బడి ముబ్బడిగా పారిభాషిక పదాలను మనం కల్పించుకోవలసిన అవసరం ఏర్పడుతోంది దీనికి బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడేవి ప్రాచీన కావ్యాలే ఎందుకంటే అచ్చ కావ్యాలు అలాగే ప్రాచీన కావ్యాలలో ఉపయోగించిన పద సంపదని ఆధారంగా చేసుకుని మనం నూతన పద నిర్మాణాలను తయారు చేసుకోవడానికి కొత్త మార్గాలని అన్వేషించడానికి వీలు ఏర్పడుతుంది చాలా వాటికి ఆంగ్ల పదాలను యథాతథంగా స్వీకరించవలసి వస్తోంది కొన్నింటిని మనం తత్సమీకరించుకుని స్వీకరిస్తున్నాం ఇవన్నీ సాధ్యమైనంత వరకు నూతన పద నిర్మాణం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయాలి చేయడం ద్వారా భాషని భాషకి పరిపుష్టిని మనం అందించవచ్చు అయితే ఇలా నూతన పదనిర్మాణం నిర్మాణం చేసేటప్పుడు శాస్త్రీయత మీద కూడా దృష్టిని కేంద్రీకరించాలి కొన్ని పదాలను గనక మనం స్వీకరించినట్లయితే ఆధునిక అభివ్యక్తులకు అనుగుణమైన పదాలు మనకి మాండలికాలలో కూడా కనిపిస్తాయి కాబట్టి భాషకి భాషాభివృద్ధికి మాండలికమే పెన్నిధి అని మనం చెప్పవచ్చు శాస్త్ర విషయాలకి సంబంధించిన కొన్ని కొత్త పదాలకు తెలుగులో పదాలను సృష్టించుకునే సందర్భంలో సంస్కృతం మీద మనం ఆధారపడవచ్చు తప్పు నిత్య వ్యవహారంలో ఉండే పదాలకు అచ్చ తెలుగులో రూపాలు వెతకడం శ్రేయస్కరం దీనికి మాండలికాల్ని మనం ఆధారపడాలి భిన్న కేంద్రాలలో ఉన్న వ్యవహర్తల మధ్య అన్యోన్య వ్యవహారానికి అవరోధాలు ఏర్పడినప్పుడు వ్యవహార మండలికాలు అభివృద్ధిలోకి వస్తాయి అలా ఒక వ్యవహార మండలంలో సాంఘిక స్థితి భేదాల వల్ల భిన్న వ్యవహార సమూహాలు ఏర్పడతాయి వీటిలో మనకెవరికీ చెవిన పడని పద సంపద మనకి లభిస్తూ ఉదాహరణకి కొన్ని పదాలని మనం చూస్తే ఇప్పుడు టార్చ్ అన్నాం దీనికి కోల దివ్యే అని ఒక మాండలికంలో మనకు కనిపిస్తుంది అలాగే యాస్ట్రాయ్ అన్నారు ఒక నవలాకారుడు బూడిద బుడ్డి అని దాన్ని తెలుగులోకి చేశాడు అలాగే సునామీ వచ్చిందంటూ ఉంటాం దానికి కడలి పొంగు అని మాండలిక పదం ఒకటి ఉంది అలాగే తెలంగాణ ప్రాంతంలో లేఅవుట్ అన్నదానికి నక్ష అని అలాగే స్నాక్స్ అన్న పదానికి పైట్ అని నెల్లూరు మాండలికంలో ఉంది అలాగే సిగ్నల్ అన్నదానికి రెక్కమాను ఇలా మనం వెతికితే అచ్చతెనుగులో జన వ్యవహారంలో ఉపయోగంలో ఉన్న వ్యవహారంలో ఉన్న పదాలు మనకి దొరుకుతాయి అయితే ఇవి ఎవరో సృష్టించినవి కాదు సహజంగా వారి వ్యవహారంలో ఉన్నవే భాషకి మాండలికత అనేది ఒక సహజంగా అమరిన అలంకారం లాంటిది భాషలో మాండలికత ఎంత చిక్కగా ఉంటుందో అంత సహజమైన లక్షణాలతో ఉంటుంది భాషకు అదే జీవనాడి శక్తి అలాగే విస్తృతి వైవిధ్యం ఇవన్నీ మాండలికాలలోనే మనకి దొరుకుతాయి ఈ విషయాన్ని గమనించడం వల్లనే గిడుగు రామూర్తి పంతులు గారు సవర భాషకు వాచకాలని నిఘంటువుల్ని తయారు చేశారు మాతృభాష తరుణం ఇది శాస్త్ర గ్రంథాలన్నింటినీ మాతృభాషలో రచించటం ఇంకా చెప్పాలంటే మాండలిక భాషలో వీలైతే రచించటం ఇదంతా చాలా నిబద్ధతతో చేయాల్సిన పని అంతర్జాతీయ భాషా వ్యవహారానికి ఎక్కడ నుండి మొదలవ్వాలి అంటే ఇంటి భాష తర్వాత ప్రాదేశిక భాష ఆ తర్వాత ప్రామాణిక భాష తర్వాత జాతీయ భాష అంతర్జాతీయ భాష ఈ విధంగా కొన్ని సోపానాలు ఉన్నాయి ఇవి కాకుండా ఒకేసారి మనం అంతర్జాతీయ భాషని ముందుకు తీసుకురావడం వలన విద్యార్థుల్లో మనోవికాసానికి కొంచెం ఆటంకం ఏర్పడుతుంది తెలుగు భాషను ముందు ఒక సువ్యవస్థితంగా అంటే తెలుగు భాషలో భాషా ప్రావీణ్యాలు పటుత్వం బాగా శబ్దశక్తి పొందిన తరువాత మిగిలిన భాషల వైపుకు వెళ్దాం వెళితే మిగిలిన భాషల్ని నేర్చుకోవడం చాలా సులభమవుతుంది ఇది భాషా శాస్త్రవేత్తలందరూ చెప్పినటువంటి విషయం భాషాభిమానం ఎలా రావాలి ఇది ఒక ప్రశ్న ఇది తెచ్చి పెట్టుకుంటే వచ్చేది కాదు నాదు జాతి నాదు దేశము నాదు భాష అనే అహంకారాన్ని ప్రదర్శించాలి అన్నారు రాయపురాల సుబ్బారావు గారు ఇది ప్రతి తెలుగు వాడికి ఉండవలసిన అత్యవసరమైన లక్షణం దీనిని మనం శిరసావహించి భాషాభిమానాన్ని ఎప్పుడూ కలిగి ఉండాలి తెలుగు భాష సాహిత్యం మౌఖిక స్థాయి నుండి మొదలై తరువాత లిఖిత ప్రతులు నేడు అంతర్జాల స్థాయికి ఎదిగింది క్రమంగా అంతర్జాలంలో వినియోగంలో ఉన్న తెలుగును చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది యంత్రానువాదాలు పారిభాషిక పద కల్పనలు తెలుగు భాషకి మళ్లీ కొత్త జీవాన్ని అందిస్తున్నాయి మాతృభాషాభిమానం కలిగి ఉండడం ప్రజల కర్తవ్యం అయితే మాతృభాషని పోషించవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వానికి తెలుగు భాష విషయంలో ఎన్నో అపోహలున్నాయి అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఎక్కువ భాషలు ఎన్ని భాషలను నేర్చుకుంటే మన భాష విలువ అంత ఎక్కువ పెరుగుతుంది సరళంగా ఉండేటటువంటి స్వచ్ఛమైన దేశీయమైన తెలుగు వ్యాప్తిలోకి రావాలని గిడుగు ఇటువంటి వారందరూ కూడా తప్పించారు మాండలిక భాషలకి ఎక్కువగా వ్యవహారంలోకి తీసుకురావడం కోసమే కావ్య రచన అంటే నాటకం ఇలాంటివి కూడా రాశారు ఆ తపనతో భాషా వారసత్వ సంపద మనకు ఉంది దాన్ని మన ముందు తరాల వారికి కూడా అందించాలి అనే ఆలోచన ఉన్నప్పుడు తెలుగు భాష వ్యవహారాన్ని अलगे लेखन पालना व्यवहार एक्वराव प्रजल बाष अंत मन अदी अला वेड भाषा अंदा अंत रचन उपयोगेट भाष वेद भाष वेदिका भाषि मध्य को समन्वय रावाले मा की एक्व प्राधा इत अंद ప్రస్తుత భాషలో కావలసిన అవసరాలను తీర్చే పదజాలాన్ని మనం తెచ్చుకోవాలి అలాగే మాండలిక వృత్తిపద కోశాలను తయారు చేయడం కొంచెం ముమ్మరం చేయాలి ఇప్పటికే కొన్ని జరిగాయి ఇవన్నీ చేయడం ద్వారా భాషకి మనం కొంత పరిపుష్టిని చేకూర్చినటువంటి వాళ్ళం అవుతాం తెలుగు భాష వైభవాన్ని ఎందరో కీర్తించారు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాష గురించి సుప్రసిద్ధ కవులు ఎవరు ఏమన్నారో ఒక్కసారి మనం స్మరించుకుని తద్వారా భాషా స్పూర్తిని పొందేందుకు కృషి చేద్దాం అమ్మా అనే మొదటి మాట అందించిన భాష ఇదే చెవిలో తేనెలు పోసిన చిన్నప్పటి నేస్తం ఇదే అన్నాడు మిరియాల రామకృష్ణ ఎవరికైనా సరే మాతృభాషాభిమానం ఉండాలి ఈ మాతృభాషాభిమానం మనకి ఎలా కలుగుతుంది అంటే వారసత్వ సంపదగా మనకి అందుతున్న కావ్యాలను చదవాలి ఆ కావ్యాలలో ఉన్న వర్ణనల ద్వారా కవులు ప్రదర్శించిన ప్రతిభాండి ఆకర్షితులు కావాలి కవుల కంటెత్తు తెచ్చిరెవరు నీకు తెలుగు తల్లి సాహితీ తరంగ సంగీత రసధుని దేశభాషలందు తెలుగు లెస్స ఇది నండూరి రామకృష్ణమాచార్యుల వారి మాట తెరపి వెన్నెల ఆణిముత్యాల శోభకు జవాజి ఆమని పూలవలపు మురళిరవళులు కస్తూరి పరిమళములు కలిసి ఏర్పడే సుమ్ము మాస ఇలా కవులు కీర్తిస్తున్నారు తెలుగు కవులు కేవలం భాషా పరిపుష్టితో కావ్యరచన చేయడం ఒక ఎత్తైతే ఇంకొకటి సాహిత్యం ద్వారా లోకానికి ఒక శ్రేయస్సు అందాలి అనే ధ్యేయంతో కావ్యరచన చేపట్టారు విశ్వశ్రేయ కావ్యం అన్నాడు నన్నయ్య ఈ మాట మొత్తం లోకంలో ఉన్న ప్రజలందరి శ్రేయస్సుని ఆకాంక్షించే మాట అది తెలుగు సాహిత్యం మొట్టమొదటి నుండి లోకహితాన్నే కాంక్షించింది సరే భారతీయ కళల పరమార్థం ఆధ్యాత్మిక చింతన ద్వారా మోక్షాన్ని సాధించటమే మన పరమ ప్రయోజనం తెలుగు భాషలో వచ్చిన సాహిత్యం కూడా ఆది నుండి ఈ దిశలోనే సాగింది నన్నయ సుధామయ సూక్తుల ఒలలాడి తిక్కన ణతంత్రయుక్తుల రాటుదేలి ఎర్రన వర్ణన నైపుణ్యంతో స్వబగులూని శ్రీనాథుడి కవితా రాజసంతో నడలు చూపి రాయల ప్రౌఢ వాగ్బంధాలలో లెత్తపలికి పోతన భక్తి మాధుర్యంలో ఒదిగి ఒదిగి స్వాతంత్ర్య సంగ్రామానికి స్ఫూర్తినిచ్చి ఆధునిక సాహిత్య ధోరణులతో సామాజిక స్పృహను కలిగించి ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని దాల్చిన తెలుగు కవిత నిత్య నూతనంగా అలరారింది శుద్ధులు చెప్పిన బద్దెన్న ఆట వెలదుల ఈటెల్ని వేమన్న పలుకుబడిని తన గళంలో పండించిన అన్నమయ్య తెలుగు జాతి కీర్తి పతాకాన్ని విశ్వవీధిన ఎగురవేశారు धरणी लोतना भगवत राज्युवास ग्रीनाथ सुखविगे राशिक वृद्धि ग తమ అద్భుతమైన సాహిత్యంతో శతాబ్దాలు గడిచిన సాహితీ ప్రియుల గుండెల్లో కొలుగోయి ఉన్న సాహితీ మూర్తులకు అంజలి ఘటిస్తూ విశ్వనాథి రెండవ వాళ్ళీకిల్ పప్పు ఋషి వంటి నయ రెండవ వాళ్ళకి సిక్కన శిల్పపు తెలుగుతోట ఎరన్న సర్వమాగేచ్ఛా విధాృండు తెలుగుల పుణ్యపేటి శ్రీనాథుడు రస ప్రసిద్ధ దాదా కృష్ణరాయణ కృతి ప్రబంధ పెద్దల వడ పోత పెట్టి ఇక్షుర సం రామ ఒకడు నాచన సోమన్న యుక్కి ఉండు చెరిపి పదిసాలు వ్రాసినను కానీ మొక్కవోని ఈ కవిలోక మూర్తమణుల పక్కురు స్థానములుగా నమస్కరించి ఆధునిక తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టి కావించిన సాహితీవేత్తలకు ప్రణమిల్లుతూ కరుణశ్రీ జడ ఎల్లి జడులిడ రాయప్రోలు తల్లా ీటలక్ష్మింప పింగళి కాటూరి ముంగురుల్ సవరింప దేవుల పల్లి శ్రీతిలకముంప విశ్వనాథ వినూత్న విధుల కిన్నెరమీట విశ్వనాథ వినూత్న విధుల కిన్నెరమీట వేదుల నాయని వింజామరలు राजु, कोडाली कोदूल अड़वि नंडूरी भरत भरतनाट्य मुल सलुप जाहित्य सिंहा नमुन आंध्र कविता कुमारी दीर्घायुस्तू अंतर्जातीय भाषा दिनोत्सव संदर्भंग मनमंदर मन मतृभाष मरी उज्ज्वल प्रकाश पाठ पड़दा मन भाष चर संस्कृति वैभवा मुझे तरह पदल अ अंतर्जातीय भाषा दिनोत्सव सदर्भंगारी वेदारी प्रत्येक का कार्यक्रम विन व्याख्यान निर्वहण श्री अदंज श्रीराम कुमार आकाशवाणी हईदराबाद प्रांत वार्ता विभाग बारी समर्पण